శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చివరి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునబడు ఆరవ ప్రకరణంలో నూట యాభై మూడవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఈశ్వరుని విషయంలో వాది విప్రతిపత్తిని అనగా అనేక మతవాదులు ఏ విధంగా తెలుసుకున్నారు సవిస్తరంగా చెప్తూ చివరికి అసలు ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుని విషయంలో శృతి సమ్మతమైనటువంటి నిర్ణయం ఏమిటి అనంటే ఉపనిషత్ ప్రమాణాన్ని ఇచ్చి మనకు చెప్పాడు మాయాతు ప్రకృతి విద్యా మాయనంతు మహేశ్వరం కశ్యావయో భూతూ వ్యాప్తం సర్వమిదం జగత్ అనంటూ ఈశ్వరుని స్వరూపాన్ని చెప్పారు మాయాతు ప్రకృతి విద్య ప్రకృతి అంటే జగత్తుకు పరిణామ కారణము మాయ ఉన్నది ఆ మాయ ఉపాధి కలిగినటువంటి వాడు మాయి ఎవరు మహేశ్వరుడు అతడే ఈశ్వరుడు అని మాయ విశిష్ట చైతన్యం ఈశ్వరుడు అని శృతి సమ్మతమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూప నిర్ణయము చేశాడు గ్రంథకర్త ఆ మాయ ఎలాంటిది అంటే అచింత్య రచన రూపం మనసు చేత కూడా ఊహించి తెలుసుకోవడానికి సాధ్యం కాదు మరి నామరూపాత్మకమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచమునకు బీజ రూపం ఆ మాయా మరి మాయా జగత్తుకు బీజ రూపం ఉన్నది అనటలో అనుభవం ఏమిటి నిదర్శనం అంటే సుషుప్త అనుభూయతే సుషుప్తిలో మనందరికి అనుభవం మరియు స్వప్న ప్రపంచం నకు బీజం ఎవరు అంటే సుశుక్తి ఎందుకు సుశుక్తిలో అజ్ఞానం ఉన్నది ఆ అజ్ఞాన రూప బీజం నందు ఈ జగత్ సంస్కారాలన్నీ కూడా నిహితమై ఉన్నాయి అందువల్లనే అజ్ఞానము లేదా మాయా జగత్తునకు బీజ రూపము అని చెప్పడం ఆ బీజ అజ్ఞానంలో జగత్తుకు సంబంధించినటువంటి వాసనలు అన్ని కూడా నిహితమై ఉన్నాయి ఆ వాసన ప్రతిబింబిత చైతన్యమే ఈశ్వరుడు అని ఇక్కడ ఒక శబ్దాన్ని అధికంగా పెట్టాడు ఆ జ్ఞానంలో ఏవైతే వాసనలు ఉన్నాయో ఆ వాసనల చైతన్యం యొక్క దానికి ఈశ్వరుడు అని అనంటే దృష్టాంతం ఏమిటి స్వామీజీ అంటే మేఘాకాశ దృష్టాంతం ఇవ్వబడింది మేఘంలో అనేక తుషార రూపమైనటువంటి జలబిందువులు ఉంటాయి ఆ జల బిందువుల్లో ప్రతిబింబం ఉంటుంది అదే విధంగా అజ్ఞానం నందు అనేక వాసనలు ఉన్నాయి ఆ వాసన ప్రతిబింబితమైనటువంటి చైతన్యం ఈశ్వరుడు అని చెప్తే చూడండి స్వామీజీ మేఘంలో ఆ జలబిందువులు ఉంటాయని ఆ జలబిందువులో ఆకాశమిక ప్రతిబింబం ఉంటుందని ఎవరికి కూడా దృష్టి గోచరం లేదు ఎవరికి కూడా అనుభవం లేదు ఎవరు వై చూశారు ఆ మేఘంలో ఆకర్షమిక ప్రతిబింబాన్ని అని అంటే మనకిదివరకే గ్రంథారంభంలో చిత్రదీప ఆరంభంలో చెప్పారు మేఘంలో ఆకాశమిక ప్రతిబింబము ఉంటుంది ప్రత్యక్షం లేదు కానీ అనుమానం చేయడానికి వస్తుందా లేదా ఏ విధంగా ఇక్కడ భూతలం నందు ఘటగత జలములో ఆకాశం యొక్క ప్రతిబింబము మనకు కాని లేదా కాని వస్తుంది మేఘం నుండే కదా ఈ జలం మనకు వర్షించింది మరి ఈ జలము మేఘము నుండి వచ్చింది అంటే మేఘంలో ఏముంటాయి జలబిందువులే ఉంటాయి ఈ ఘటగత జలంలో ఆకాశం ప్రతిబింబం ఏ విధంగా ఉంటుందో ఇది మనందరికి అనుభవ సిద్ధమై ఉన్నది కదా అదే విధంగా ఆకాశంలో మేఘాలు ఉంటాయి ఆ మేఘాలలో జలం ఉంటుంది ఆ జలంలో ఆకాశం ప్రతిబింబం పడుతుంది అని ఈ విధంగా అనుమానం చేయవచ్చు సరే స్వామీజీ దృష్టాంతం సరిగ్గా ఉంది కానీ దృష్టాంతంలో ఎలా తెలుసుకునేది ఇప్పుడు అజ్ఞానం ఉంది అజ్ఞానంలో వాసనలు ఉన్నాయి ఆ వాసన ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరుడు అని మీరు చెప్తున్నారు కానీ అజ్ఞానము అజ్ఞానంలో వాసనలు అందులో ప్రతిబింబము చైతన్యము ఉంటది అని అంటే మాకు ఎలా తెలిసేది అనంటే ఏ విధంగా మనము మేఘంలోని జలమును చూడలేము ఎందుకంటే అది ఎంతో ఎత్తుపైన ఉన్నది కాబట్టి అక్కడికి మనం వెళ్ళలేము మేఘంలో జలమును చూడలేము ఆ జలగత ఆకాశ ప్రతిబింబాన్ని కూడా చూడలేము అయినా గాని ఘటగత జలములో ఉన్నటువంటి ఆకాశ ప్రతిబింబాన్ని చూడగలుగుతున్నామా లేదా అదే ప్రకారంగా వాసనలు మనకు తెలియకున్నా అజ్ఞాన కార్యమైనటువంటి అనేక బుద్ధులు ఉన్నాయే ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క బుద్ధి పురక బుద్ధి అని చెప్తాం కదా మరి ఆ బుద్ధుల్లో కూడా వాసనలు ఉన్నాయి అనేది అనుభవ గోచరం ఎట్లా అనుభవం ఉంటాం ఆ బుద్ధిలో ఉన్నటువంటి వాసన అనుగుణంగానే కదా సకల జీవుల యొక్క వ్యవహారాలు జరుగుతూ వారి వారి వాసనను అనుసరించే వారి వ్యవహారం జరుగుతుంది వారి వారి సంకల్పాలు కామనలు ఆ కామన అనుగుణంగా కామ్యములైనటువంటి పదార్థ విశేషాలను పొందడానికి వాళ్ళ ప్రవృత్తి భిన్న భిన్నంగా ఉంటుంది ఒకరి ప్రవృత్తి చేత ఇంకొకరు ప్రవృత్తికి సామ్యత లేదు భిన్న భిన్న ప్రవృత్తులు ఉన్నాయి భిన్న భిన్న వాసనలు ఉన్నాయి భిన్న భిన్న ఆలోచనలు ఉన్నాయి ఎందుకు వారి వారి సంస్కారాలే కదా అందుకని ఈ సకల జీవుల యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఇది సకల జీవులకు ప్రత్యక్షం ఉన్నది ఆ బుద్ధిలో వాళ్ళ వాసనలు ఉన్నాయి ఎప్పుడు ఏ వాసన ఏ సంస్కారం ఉద్భుతం అతడు ఏ విధంగా ప్రవృత్తుడవుతాడు అది కార్యాన్ని బట్టి సకల జీవులకు అనుభవం ఉన్నది అందువల్ల బుద్ధిగత వాసనలలో చైతన్యము ప్రతిబింబం ఉంటుంది బుద్ధిగత వాసన విశిష్టమే చైతన్య ప్రతిబింబం ఇక్కడ జీవ చైతన్యం ఉంది అదేవిధంగా సకల అనగా సమష్టి జీవుల యొక్క బుద్ధులన్నీ కలిస్తేనే కదా అజ్ఞానము మాయా అనబడుతుంది ఎస్టు బుద్ధి సమష్టి ఉపాధి అజ్ఞానము మరి బుద్ధిలో ఏ విధంగా వాసనలు ఉంటాయో అదే విధంగా సమష్టి ఉపాధి అయినటువంటి అజ్ఞానంలో కూడా వాసనలు ఉంటాయి ఆ వాసన ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరుడు అయితే అజ్ఞానంలోని వాసనలు అస్పష్టం ఉంటాయి బుద్ధిగత వాసనలు స్పష్టం ఉంటాయి ఇంత భేదం ఉంటుంది అని అంటూ తెలుసుకోవాలి సరే ఇప్పుడు నూట యాభై అవతారిక చూడండి ఇరవై మూడవ అంకము పేజీ నన్ను మేఘాశోదకస్ అస్పష్ట ఆకాశ ప్రతిబింబవత్వే అతీయ ఘటోదక స్పష్ట ఆకాశ ప్రతిబింబవత సద్భావాఘాకాశ అనుమానం ఘటతే మేఘము అనేది మనకు అందరికీ దృష్టి ఉంది కానీ మేఘములో జలం ఉంటుంది ఆ జలంలో ఆకాశం ప్రతిబింబం ఉంటుంది అనేది మాత్రం దృష్టి లేదు కానీ ఘటోదక స్పష్ట ఆకాశ ప్రతిబింబవత సద్భావాత్ ఇక్కడ మనకు భూతలం నందు ఘటంలో ఉన్నటువంటి జలము ఆ జలములో ఆకాశం ప్రతిబింబం అనేది సర్వలోక ప్రసిద్ధము దీన్ని బట్టి మేఘంలో ఆ జలము నందు ఆకాశం యొక్క ప్రతిబింబం ఉంటుంది అని ఈ విధంగా అనుమానము చేయడము సంభవిస్తుంది కాని ఇహ తథావిధ దృష్టాంత అభావా కథం అనుమానోదయ ఇతా సంఖ్య అత్రి తథావిధ దృష్టాంత సంపాదనాయ ఆహా స సాసం ఏవ తీజం ధీ రూపేణ ప్రోహతి అని అంటూ ఉత్తర శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు ఏ విధంగా దృష్టాంతము ఘటిస్తుందో అదే విధంగా దాష్టాంతంలో కూడా ఘటిస్తుంది ఏ విధంగా ఘటగత జలం నందు ఆకాశం చూసి మేఘగత జలంలో ఆకాశం ప్రతిబింబం ఉంటుంది అనుమానం చేస్తామో అట్లే ఇక్కడ కూడా అజ్ఞానం యొక్క కార్యములైనటువంటి అనేకమైనటువంటి అంతఃకరణాలు నానా బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ బుద్ధుల్లో అనేక వాసనలు ఉంటాయి ఇది సకల జీవులకు అనుభవం ఈ బుద్ధిగత వాసనా విశిష్ట చైతన్యము చిదాభాసుడు జీవుడు అని ఏ విధంగా మనకు అనుభవం అదే విధంగా అజ్ఞాన గత వాసనలు తత్ ప్రతిబింబితమైనటువంటి చిదాభాస రూపమైనటువంటి ఈశ్వరుణ్ణి అనుమానం చేయవచ్చు అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు నూట యాభై నాలుగో శ్లోకం చూడండి సాభాసమేవ తూపేణ ప్రోహతి అవుదాభాసో విస్పష్టం ప్రతి భాష మనము సకల అంతఃకరణాలకు బీజ రూపమని తెలుసుకున్నాము అనేది అజ్ఞానం కార్యం అజ్ఞానము కారణం కారణమన్నా బీజం అన్నా ఒకటే కదా అయితే ఈ సకల బుద్ధులకు బీజము మాయ లేదా అజ్ఞానము ఆ అజ్ఞానమే ధీ రూపేణ ప్రోహతి బుద్ధి రూపంలో పరిణమిస్తుంది ఆ బుద్ధిలో విస్పష్టంగా మనకు సంస్కారాలు ఉన్నట్లుగా వాసనలు ఉన్నట్లుగా లోకులకు అనుభవం ఉన్నది అందుకని మనకు దృష్టాంతంలో కూడా అనుమానం చేయడానికి వస్తుంది అజ్ఞానంలో సంస్కారాలు వాసనలు ఉంటాయి తద్గత ప్రతిబింబ చైతన్యానికి ఈశ్వరుడు అని ఏ విధంగా అనుమానం చేయడానికి వస్తుంది ఎందుకు బుద్ధిగత చిభాసుడు స్పష్టంగా చెల్లిబడుతున్నాడు అదే విధంగా ఈశ్వరుడు అని మనం అనుమానం చేయాలి ఇరవై అంకం చిదాభాస విశిష్టం తదేవ అజ్ఞానం బుద్ధి స్వరూపణ పరిణమ మానం విస్పష్ట భవతి భావ చిదాభాస విశిష్టమైనటువంటి అజ్ఞానమే బుద్ధి రూపంలో పరిణామాన్ని చెందుతుంది ఘటము మట్టి పరిణామము అదే విధంగా ఈ సకల బుద్ధులన్నీ కూడా అజ్ఞానం యొక్క ఆ అజ్ఞానమే బుద్ధి రూపంలో పరిణామిస్తుంది ఆ బుద్ధి ఎందు విస్పష్ట చిదాభాసం అనుభవ గోచరం ఉన్నది బుద్ధి బుద్ధిగత వాసనల ఎందు బుద్ధి ఆభాస ఉంది ఇది అనుభవం ఉంది ఏవంచ ఇద అనుమానం అత్ర సూచితం భవతి కాబట్టి బుద్ధిగత వాసనలో కూడా చిదాభాసుడు జీవుడు అనేవాడు ఉన్నాడు అని ఈ విధంగా అనుమానం చేయాలి దీన్ని ఈశ్వరుని కూడా అనుమానం చేయవచ్చు అనుమాన ప్రయోగం ఈ విధంగా ఉంది విమత బుద్ధి వాసనా చెత్ ప్రతిబింబవత్య భవితం అర్హంతి బుద్ధిగత వాసనలు ఏవైతే ఉన్నాయో అవి చైతన్య ప్రతిబింబముతో కూడుకొని ఉంటాయి అని ప్రతిజ్ఞావాక్యం హేతు ఏమిటి బుద్ధి అవస్థ విశేషత్వాత్ అనేక వాసనలు బుద్ధి యొక్క అవస్థ విశేషం లే ఒకే రకమైనటువంటి వాసన ఉండదు మారుతూ ఉంటాయి ఆ వాసనల్లో చైతన్యం కూడా చిదాభాస్వరూపంలో భాషిస్తూ ఉంది అందుకని ఈ వాసనలో బుద్ధి యొక్క అవస్థా విశేషములు ఉన్నందువలన ఆ బుద్ధి అవస్థా విశేషములయ్యందు వాసనలయ్యందు చైతన్యముక ప్రతిబింబం ఉంటుంది ఏ విధంగా దృష్టాంతం ఏమిటి అని అంటే ఏ విధంగా చైతన్యముక ఆభాస చైతన్యముక ప్రతిబింబం అదే విధంగా బుద్ధిగత వాసనలు ఎందు కూడా చైతన్యం యొక్క ఆభాష చైతన్యం ప్రతిబింబం ఉంటుంది అదే విధంగా అజ్ఞానంలో కూడా వాసనలు ఉంటాయి ఎందుకు అజ్ఞానం యొక్క పరిణామమే ఈ బుద్ధి అనేది మరి బుద్ధిగత వాసనలు ఏవి ఉన్నాయో అవి అజ్ఞానంలోనియే అజ్ఞానమే బుద్ధి రూపంలో పరిణమించింది అని అజ్ఞానగత వాసనలను కూడా మనం అనుమానం చేసి ఆ వాసన విశిష్టమైనటువంటి చైతన్యం ఈశ్వరుడు విధంగా మనము నిర్ణయం చేయడానికి ఏం జీవేశ్వర యోహ మాహికత్వం శృత్యుక్తం ఉపపాదితం ఉపసంహరే ఈ ప్రకారంగా జీవుని యొక్క స్వరూపము మరి ఈశ్వరుని యొక్క స్వరూపము శృతి సమ్మతమైనటువంటి స్వరూపము నిర్ణయించి ఇంత దగ్గర చెప్పి ఇప్పుడు జీవేశ్వరుడు యొక్క స్వరూప నిరూపణము ఉపసంహారం చేస్తున్నాడు గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు శ్లోకము నూట చూడండి మాయా భాష కరోతి శ్రుత శ్రుతం మేఘాకాశ జలాకాశ వివత్యవస్థిత శృతిలో జీవేశ్వరుల యొక్క స్వరూపాన్ని ఏమని చెప్పబడింది మాయాభాసేన జీవేశౌ కరోతి జీవేశ్వరులను మాయా ఆభాస రూపంలో చేస్తుంది అని మూసము ఉత్తర తాపన యోపనిషత్తులో చెప్పబడింది మాయా చ అవిద్య స్వయమేవతి మాయాభాసేన జీవేశ మాయనే స్వయంగా అవిద్య రూపంలో తానే అయ్యింది మాయా రూపంలో కూడా తానే ఉండింది ఆ మాయ ఎందు శుద్ధ చైతన్యం ప్రతిఫలించుకొని ఆభాస రూపంలో ఈశ్వరుణ్ణి నిర్మాణం చేసింది మరి ఆ మాయ యొక్క అవస్థా విశేషమే అయినటువంటి ఆ శుద్ధ చైతన్యం యొక్క ప్రతిఫలించుకొని జీవుణ్ణి నిర్మాణం చేసింది మరి జీవేశ్వరుడను ఆభాస రూపంలో చేసింది ఎవరు అంటే మాయయే అని శృతి ఏదైతే మనకు చెప్పింది ఉన్నదో శృతి యొక్క తాత్పర్యానుసారంగా జీవేశ్వరుడు యొక్క స్వరూపా చేసి ఇప్పుడు ఈ జీవేశ్వరుల గురించి విచారణ ఉపసంహారం చేస్తున్నాడు ఇరవై అంకం నన్ను జీవేశయోహ మాయికత్వే సమానే కథం అవాంతర భేద ఆ సంఖ్య అస్పష్ట స్పష్టోపాధి మత్వేన మేఘాకాశ జలాకాశయోహో ఇవ తత్సిద్ధి ఇత్యాహ శంకాకారుడు ఏమంటాడంటే స్వామిజీ జీవుడు కూడా ఆభాస రూపుడే ఈశ్వరుడు కూడా ఆభాస రూపుడే మరి ఆభాసత్వం సమానమే కదా ఇద్దరులో మరి ఇద్దరు కూడా ఆభాస రూపములే అన్నప్పుడు ఇద్దరిని భిన్న భిన్నంగా ఎందుకు చెప్తారు ఇప్పుడు ఎదురుగా గోడకు రెండు అర్ధాలను అమర్చి ఎదురుగా మీరు నిలబడినట్లయితే ఆ రెండిట్లో కూడా మీ యొక్క ప్రతిబింబం పడుతుంది ఇందులో కూడా మీ యొక్క ముఖ ఆ ఉంటుంది అందులో కూడా మీ యొక్క ముఖ ఆ ఉంటుంది రెండిట్లో కూడా ఆ భాష సమానం రెండిట్లో ఆ భాష సమానం ఈ రెండు ఆ భాషలు వేరు వేరే ఒకరియే కదా రెండు అని పరిగణన చేయడానికి రాదు ఉపాధులు భిన్నంగా ఉన్నాయి కానీ వ్యక్తి ఒక్కడే అట్లా మాయ అవిద్య అనండి రెండో ఉపాధులు ఉన్నాయి కానీ శుద్ధ చైతన్య ప్రతిబింబమే కదా మాయలో అవిద్యలో పడినటువంటి ఆభాస రూపం చేత ఎవరు శుద్ధ చైతన్యమే మరి ఒక్కరే మరి ఒక్కరే అన్నప్పుడు ఈశ్వరుడని జీవుడని భేద వ్యవహారం ఎందుకు చెయ్యాలి అని అంటే విధంగా మేఘాకాశంను జలాకాశమును భిన్నంగా చెప్తాము అదే విధంగా మాయా విశిష్టము లేదా మాయా ప్రతిబింబము అయినటువంటి చైతన్యానికి ఈశ్వరుడని అవిద్యా ప్రతిబింబిత చైతన్యానికి జీవుడని భేద వ్యవహారము చేయాలి అంటాడు ఎందుకు చెయ్యాలి ఆభాసత్వం చేత సమానమే అంటే అస్పష్ట ఉపాధి మాయా లేదా అజ్ఞానము స్పష్ట ఉపాధి బుద్ధి ఏ విధంగా మేఘం తుషారం రూపమైనటువంటి జలబిందువులో ఆకాశం యొక్క ప్రతిబింబము మనకు పరోక్షం ఉన్నది అస్పష్టం ఉన్నది అదే ఘటగత జలములో ఆకాశం యొక్క ప్రతిబింబం స్పష్టం ఉన్నది అట్లే మాయలో చైతన్యం ఆభాసము అస్పష్టమున్నది బుద్ధిలో చైతన్యం ఆభాసము లేదా బుద్ధిగత వాసనల్లో ఉన్నటువంటి చైతన్యం ఆభాసము స్పష్టమున్నది అందువల్ల ఈ స్పష్ట అస్పష్ట రూప భేదము చేత జీవేశ్వరుల యొక్క భేదము చేయడం జరిగింది జీవేశ్వరుల యొక్క విభాగము చేయవలసి వచ్చింది మేఘాకాశ జలాకాశ దృష్టాంతం వలే మాయా మరియు అవిద్య ప్రతిబింబిత చైతన్యమైనటువంటి జీవేశ్వరుణను మనం తెలుసుకోవాలి అని సమాధానం చెప్పబడింది ఇక ముప్పయో అంకంలో చెప్పింది ఉన్నది ఈశస్య మేఘాకాశ సామ్యం కుటీ కరుతి ఈశ్వరునికి మనం మేఘాకాశం దృష్టాంతంగా ఇచ్చాం కదా ఆ మేఘాకాశంతో ఈశ్వరునికి సామ్యతను స్పష్టం చేస్తూ ఉన్నాడు నూట యాభై ఆరు శ్లోకంలో మేఘవత్ వర్తతే మాయా మేఘస్థిత తుషారవత్ ధీవాసన మాయా వర్తతే మేఘం వలే మాయ ఉంటుంది మేఘము స్థానంలో మాయ ఉంది మేఘస్థిత తుషారవత్ ధీ మేఘంలో తుషార రూపమైనటువంటి జలబిందువులు ఉంటాయి అట్లే ఆ తుషార స్థానీయంలో మనం ఇక్కడ ఏమి తెలుసుకోవాలి ధీ వాసనా అంటే బుద్ధిగత వాసనలు తెలుసుకోవాలి ఆ తుషారస్త ఖవత్ ఖ అంటే ఆకాశం తుషారంలో ఉన్నటువంటి ఆకాశం వలే ఈ బుద్ధిగత వాసనల్లో చితాభాసుడు ఉన్నాడు సమష్టి బుద్ధులన్నీ కలిస్తే మాయా అజ్ఞానము ఆ మాయ మేఘస్థానీయ ఉన్నది మేఘం వలె ఉంది ఆ మేఘంలో తుషారం వలె ఈ సకల జీవుల యొక్క బుద్ధిగత వాసనలు ఉన్నాయి ఈ వాసనల్లో ఆ తుషారంలో ఆకాశం యొక్క ప్రతిబింబం వలె చైతన్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుని యొక్క లక్షణం ఏ విధంగా చెప్పినట్లయింది అని అంటే సమష్టి బుద్ధి వాసన విశిష్టమైనటువంటి చైతన్యం లేదా ఆ వాసన ప్రతిబింబిత చైతన్యం లేదా ఆ వాసనలో చైతన్యం ఆవాసం దానికే ఏమని చెప్పబడింది ఈశ్వరుడు అని చెప్పినట్లయింది ఈశ్వరుని యొక్క లక్షణము మార్చినట్లయింది ఇక్కడ మనం గ్రంథారంభం నుంచి ఇంత దగ్గర ఈశ్వరుడు అంటే ఎవరని తెలుసుకుంటూ వచ్చాము మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు మాయా అనండి అజ్ఞానం అనండి అజ్ఞాన విశిష్ట చైతన్యము ఈశ్వరుడు లేదా అజ్ఞాన ప్రతిబింబిత చైతన్యము ఈశ్వరుడు అని చెప్పుకుంటూ వచ్చాము ఇక్కడ సమష్టి బుద్ధి వాసన ప్రతిబింబిత చైతన్యం మనకు ఈశ్వరుడు అన్నాం అర్థభేదేమీ కాలేదు శబ్దభేదం అయింది అంతే సకల జీవుల యొక్క సమష్టి బుద్ధి అంటేనే అజ్ఞానము లేదా మాయా మరి మాయా విశిష్టం అన్నా బుద్ధి వాసన విశిష్టమన్న అర్థం ఒకటే కానీ శబ్దం మార్చున్నాడు అయితే దీని మీద శంక సమాధానాలు ఉన్నాయి విస్తారంగా అవి టిఫన్ ద్వారా తెలుసుకుందాము ఇప్పుడు ఈశ్వరుని యొక్క లక్షణము సమష్ బుద్ధి వాసన విశిష్ట చైతన్యము లేదా ప్రతిబింబిత చైతన్యానికి ఈశ్వరుడు అని ఇక్కడ చెప్పినట్లయింది మాయా విశిష్ట చైతన్యమే అని చెప్పినట్లుంది కానీ శబ్దం మారింది అంతే దానికి చక్కటి వ్యవస్థ పండిట్ పీతాంబర్ జీ చేస్తారు ఎనభైవ టి పం చూడండి జీవ మాయిక మాయికే చూడండి బాగా తెలుసుకోండి జీవుడు గాని ఈశ్వరుడు గాని మాయికము అంటే మాయాకార్యము అని చెప్పినట్లయింది సత్యము కాదు మరే మిథ్యా అని చెప్పినట్లు అయింది అది కల్పితం మరి మాయాకార్యం అనేటువంటి జీవేశ్వరుడు కూడా కల్పితమే వాస్తవం కాదు ఇప్పుడు జీవేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం ఏమని నిశ్చయం చేసుకోవాలి అంటే మిథ్యా వాస్తవం కాదు నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోక్తను సుఖిని దుఃఖిని అజ్ఞానిని అని ఏదైతే అంటున్నామో ఇది కూడా మిథ్యా ప్రాపమే ఈ విధంగా ఒకనొక బ్రాహ్మణుడు శుద్రుడు యొక్క సహవాసం చేసి వ్యసనాలకు గురైనడు త్రాగడ మొహ్మలైనటువంటి వ్యసనాలకు గురైనడు వాళ్ళ సహవాసంలో బాగా ఒకనాడు త్రాగాడు మత్తు పదార్థాలు సేవించాడు ఇక మైకం పెరిగింది మత్ ఎక్కింది ఆ మత్తులో అంటున్నాడు నేను శూద్రుణ్ణి అని అంటున్నాడు ఎవరు బ్రాహ్మణుడే కాని శూద్రుడు అయ్యిందా కాలే ఆ మత్తు అనేటువంటి దూషము లేదా ఆ మాదక పదార్థాల యొక్క సంయోగం చేత ఆ దూష బలం చేత స్వయంగా బ్రాహ్మణుడై ఉండి కూడా నేను శూద్రుణ్ణి అంటున్నాడు అదే విధంగా ఈ అవిద్యకు వశగతుడైనటువంటి జీవుడు స్వరూపం చేత శుద్ధ చైతన్యమే సత్తు చిత్తూ ఆనందరూపమే అయినప్పటికీ కూడా నేను జీవుణ్ణి కర్తను భోక్తను సుఖ్యని దుఃఖిని అజ్ఞాని బ్రాహ్మణుణ్ణి క్షత్రుని వయస్సుని శూద్రుణ్ణి బ్రహ్మచారిని గృహస్థుని వానప్రస్తుని సన్యాసిని ఇంకా కొడుగువాణ్ణి పుట్టివాడిని దొడ్డువాణి గుడ్డివాణి కుంటివాణి ఏవేవో అన్ని అనాత్మ ధర్మాలను ఆరోపించుకొని సంసార కూపంలో తిరగాడుతున్నాడు ఇది ఏమిటి అని అంటే కల్పితము నిత్యా వాస్తవం కాదు ఎందుకు తన యొక్క ఉపాధి కల్పితం అన్నప్పుడు అవిద్యయే కల్పితం ప్రతిబింబిత జీవత్వం కూడా కల్పితమే అట్లా మాయా కల్పితమే మాయా ప్రతిబింబిత జీ అది ఈశ్వరత్వం కూడా మాయా ప్రతిబింబిత లేదా మాయాగత ఆభాస రూప ఈశ్వరత్వం కూడా కల్పితమే అందుకని ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాది ద్వయ కల్పితం ఇంత పూర్వం విద్యారాన్ని గురుదేవులు చెప్పారు కదా ఈశ్వరత్వం గాని జీవత్వం గాని వాస్తవం కాదు కల్పితము మరి వాస్తవం ఏమిటి అంటే అకల్పితమైనటువంటి ఈ ఉపాధులకు కూడా అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం శుద్ధ చైతన్యం అది మన యొక్క వాస్తవ స్వరూపం అది తెలుసుకోవడానికే ఎన్ని ప్రక్రియలు ఎన్ని గ్రంథాలు ఎన్ని సాధనలు చూసారా అందువల్ల జీవేశ్వరులు మాయకము అని తెలుసుకోవాలి అయితే మాయికం అంటే ఈ శబ్దానికి ఆపాత మనకు ఏమని అర్థబోధవుతుంది ఇహ మాయి శబ్ద అర్థ మాయాకే కార్య జీవేశ్వరు హే అని విధంగా నిష్పన్నం అవుతుంది మాయికము అంటే మాయా కార్యము ఎవరు జీవేశ్వరులు అనే అర్థము నిష్పన్నం అవుతుంది కాని ఈ విధమైనటువంటి అర్థము చేయకూడదు అని పండిత్ పీతాంబర్జీ వారు మనకు సావధానం చేస్తూ ఉన్నాడు ఏ నహి ఈ అర్థం కాదు ఇక్కడ మాయిక అంటే మాయాకార్యము జీవేశ్వరుడు అని ఏ విధంగా అర్థం చేయకూడదు కింద మాయాకి సిద్ధికే అధీన అపినీ సిద్ధి వాళ్ళే జీవేశ్వర ఏ అర్థ మాయా కార్యము అంటే దోషాలు వస్తాయి ఏ విధంగా మృతికాయము ఘటము అంటే మృతిక పరిణామాన్ని పొంది ఘట రూపంలో ఉత్పన్నమైంది అట్లే మాయ పరిణామాన్ని పొంది జీవేశ్వరుడు ఉత్పన్నమైనరు అనంటే ఏది ఉత్పన్నమవుతుందో దానికి అనిత్యత్వ దూషం పడుతుంది అంతే కదా జ్యం తత్స అనిత్యం ఇది నియమం ఉన్నది ఏదేది ఉత్పన్నం అవుతుందో అది అనిత్యమే ఉంటుంది సత్యం ఉండదు మరి జీవేశ్వరుడు కూడా ఉత్పన్నమైనరు అనంటే వీరు కూడా కార్యము అని చెప్పవలసి వస్తుంది ఉత్పన్నమయ్యారు చెప్పారు ఉత్పన్నం అయితే అనిత్యం అని చెప్పాలి మరి జీవేశ్వరుడు స్వరూపం చేత అనిత్యమే అయితే ఇక మోక్షమే వాడికి చెప్పండి జీవుడు కూడా అనిత్యము స్వరూపం చేత అంటే మరి మోక్షమేవాడికి వాడే నాశనం అయిపోయిన తర్వాత ఇంకా మోక్షం ఎవడికి చెప్పండి ఎవరికి ఎవరితో అభేదం చెప్తుంది తత్వం మహావాక్యం శృతులు స్మృతులు కూడా జీవేశ్వరుడు యొక్క చెప్తుంది కదా మరి జీవేశ్వరుడు ఆభేదం చెప్పి ఈ జీవేశ్వరుడు అనిత్యం అని అంటే ఇక మోక్షమే వాడికి దోషం మరి ఇప్పుడు మాయిక అనేటువంటి శబ్దానికి అర్థం ఏమో తెలుసుకోవాలి అంటే మాయా సిద్ధి అధీన సిద్ధి కలిగినటువంటి వారు జీవేశ్వరుడు అని అర్థం అంటే ఏమిటి జీవేశ్వరుడు చెప్పాలంటే మొట్టమొదలు వారికి ఉపాధి చెప్పాలి కదా ఉపాధి లేకుండా జీవేశ్వరుడు విభజన చేయడానికి రాదు అందుకని ఉపాధి అధీనంలో వీరి యొక్క సిద్ధి అవుతుంది జీవేశ్వరుడు యొక్క శుద్ధి అవుతుంది ఏమిటా ఉపాధిలో మాయా అవిద్య అవిద్య అన్న మాయాన్న ఒకటే కదా అవిద్య మాయా స్వయ భవతి గుణపేదం చేత అవిద్య మాయ అని చెప్పుకున్నాం అంతే శుద్ధ సత్వ ప్రధానం మాయ అయితే మరణ సత్వ ప్రధానం అవిద్య గుణ భేదం చేత మాయా విద్య భేదం చెప్పాం కానీ వాస్తవంగా మాయా స్వయమే భోవతి మాయా సిద్ధించిన తర్వాతనే జీవేశ్వరుడు యొక్క సిద్ధి అయింది కాబట్టి మాయా సిద్ధి అదీన సిద్ధి గలవారు జీవేశ్వరుడు అని ఈ విధంగా చెప్పాలి మాయకమనే శబ్దానికి అంతేగాని మాయా కార్యము జీవేశ్వరుడు చెప్పకూడదు కాదయితే ఎందుకనంటే జీవో ఈశ శుద్ధ చేతన అవిద్య అవిద్యవర శుద్ధ చేతనకా సంబంధం అవరు ఎన్న పంచ వస్తువునిక పరస్పర భేద్ యే షట్ వస్తు అనాది హే సంప్రదాయాలు చెప్తూ ఉన్నారు కదా ఏమని జీవ యశుద్ధి అవిద్య తచ్చితోర్యోగ షడస్మాక మన ఆదయ కంటస్థ ఉందా అందరికి ఆరు అనాదులు స్వరూపం చేత ఉన్నాయి అని మన మహాత్ములు చెప్తూ ఉన్నారు జీవుడు అనాది ఈశ్వరుడు అనాది శుద్ధ చేతనము అనాది అవిద్య అనాది అవిద్య శుద్ధ చేతనాల యొక్క సంబంధము అనాది ఎన్నేని జీవ ఈశ శుద్ధచేతనము అవిద్య అవిద్యచేతనాల యొక్క సంబంధం ఐదేనాయి ఈ ఐదుటి యొక్క పరస్పర భేదం కూడా అనాది మొత్తము ఆరు అనాదులు అయితే అనాది అని అంటే శబ్దానికి అర్థమైంది లక్షణం ఏమిటి ఉత్పత్తి రహిత వస్తువుకు అనాది అందరు ఆ అనాథులు కూడా మూడు రకాలుగా ఉంటాయి స్వరూపత అనాది ఇప్పుడు ఆరు చెప్పుకున్నాం ఇక ప్రవాహ రూప అనాది కూడా ఉంది ప్రపంచం ఇది కూడా అనాది అయితే ఇక్కడ ప్రపంచం విషయంలో అనాది అంటే ఉత్పత్తి రహితము అని ఈ విధంగా అర్థం చేయకూడదు ఎందుకు జగత్తు యొక్క ఉత్పత్తి వినపడుతుంది తస్మాత్ వయ ఆకాశ సంబూత ఇత్యాది శ్రుతులు మరి జగత్ యొక్క ఉత్పత్తి వినపడుతుంటే ఉత్పత్తి రహితము అనాది అని ఎట్లా అర్థం చేస్తావు అంటే బీజాంకురవద్ అనాది అని ఈ విధంగా అర్థం చేయాలి వృక్షము ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది బీజం నుంచి ఉత్పన్నమైంది బీజం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది వృక్షం నుంచి ఉత్పన్నమైంది ఈ ప్రవాహం ఆగుతుందా చెప్పండి ఆగదు అందుకని ఇది ప్రవాహ రూప అనాది ప్రపంచం అని చెప్పుకోవాలి ఇక అనుపూర్విక అనాది అనేది వేదం అంటే పూర్వకల్పంలో ఏ విధంగా వేదం ఉండనో దాని యొక్క అనురూపమే ఈ కల్పంలో ఉన్నటువంటి వేదం వేదంలోని ఒక్క అక్షరం కూడా తారుమారు కాలేదు పూర్వకల్పంలో ఏ వేదం అయితే అదే వేదం ఇప్పుడు ఉంది ఈ వేదమే మళ్ళీ భావి కల్పంలో ఉంటుంది అయితే ఇది పూర్వపూర్వ కల్పములోని వేదము ఉత్తరత్తర కల్పములో వస్తుంది కాబట్టి అను పూర్విక అనాది అంటారు అయితే ఈ స్వరూపత అనాదులు మాత్రం కావు స్వరూపత ఉత్పన్నమైనవి వేదాలను ప్రకటన కదా ఈశ్వరుడు యో బ్రహ్మాండం విదదాతి పూర్వం యో వై వేదాంత తస్మై తమ్హ దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముము అహం ప్రపద్యే అనంటూ వేదాలు ఈశ్వరుని యొక్క నిట్టూర్పుల అవి ప్రకటమైనవి అని చెప్పడం జరిగింది కాబట్టి అసె నిశ్వసి ఏతది ఋగ్వేదాదేహే అని మనకు వినపడుతున్నందులన ఇవి ఉత్పన్నమైనవి అనాది అని అంటే ఉత్పత్తి రహితం అర్థం చేయకూడదు అనుపూర్విక అనాది ప్రవాహ రూపం అనాది కానీ స్వరూపం చేత ఉత్పత్తి రహితము ఏవి అంటే ఈ స్వరూపత ఆరు అనాదును మనం చెప్పుకున్నాం జీవుడు ఈశ్వరుడు శుద్ధ చేతనము అవిద్య అవిద్య శుద్ధ చేతనాల యొక్క సంబంధము మరి ఐదుటి యొక్క పరస్పర భేదము ఈ ఆరు స్వరూపం చేత అనాథులు వీటికి ఉత్పత్తి లేదు జీవునికి ఈశ్వరునికి ఉత్పత్తి అనేది లేదు అందుకని మాయా కార్యములు అని చెప్పకూడదు మా యొక్క అనే శబ్దం చేత మరి ఏమిటి అంటే మాయా సిద్ధి అధీన సిద్ధి కలిగినటువంటి వారు ఏ విధంగా అద్దమును ఎదురుగా పెట్టుకుని మీరు నిలబడ్డారనుకోండి అద్దంలో మీ యొక్క ఆభాష ప్రతిబింబము కనపడుతుంది ఆ ప్రతిబింబము అద్దంలో పుట్టింది అంటారా చెప్పండి పుట్టలే కేవలం ప్రతీతి అంతే మరి ఆ ప్రతీతి కూడా ఎట్లవుతుంది అంటే ఆ అర్థం యొక్క అధీనమై ప్రతిబింబం కనపడుతుంది మనకు అంటే అర్థం యొక్క సిద్ధి అధీన సిద్ధి గలది ప్రతిబింబం ప్రతిబింబం ఉన్నది అని మనం ఏ విధంగా చెప్పగలము అర్థం ఉంటే ప్రతిబింబం అంటే అద్దం యొక్క సిద్ధి మొదలు ఉండాలి ఆ తర్వాత ప్రతిబింబ సిద్ధి అవుతుంది ప్రతిబింబము ఆభాష అంతే పుట్టలే అట్లా మాయ ఎందు కానీ అవిద్య ఎందు కాని ఇది పుట్టలేదు అంటే జీవేశ్వరులకు ఉత్పత్తి లేదు మరి ఏమిటి అని అంటే ఉపాధి సిద్ధి అధీన సిద్ధి కలిగినటువంటి వాళ్ళు జీవేశ్వరులు అని ఈ విధంగా అర్థం చేయాలి వార్త కార భక్తు సిద్ధాంతికే విరోధితే వార్తీకారులు అయినటువంటి సర్వేశ్వరాచారులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వార్తకారులు చెప్పారు జీవ ఈశ్వ విశుద్ధి మరి ఒకవేళ ఉత్పత్తి చెప్పినట్లయితే ఈ వార్తకానికి విరోధం అయితది ఏమని చెప్పాడు వార్తలు సురేశ్వరాచారులు అని అంటే మాయా సిద్ధి అధీన వాళ్ళు ఈ ఆరు అనాది రూపమైనటువంటి పదార్థాలు మాయా ఆభాసు జీవేశ్వరుకు కరే హై ఇష శృతిగత కరే హై ఇష శబ్దకాభి మాయా అప్ సిద్ధికే అధీన జీవేశ్వరికి సిద్ధికు దిఖావే హై ఎర్థ అయితే శృతిలో కూడా ఈ విధంగా వినపడుతుంది మనకు ఏమని మాయాభాసేన జీవేశో కరోతి మాయా జీవేశ్వరులను ఆభాస రూపంలో ఉత్పన్నం చేసింది కరోతి కరోతి అంటే చేసింది ఏం చేసింది ఉత్పన్నం చేసింది అని ఆ పథ మనకు అర్థమైతుంది కానీ అక్కడ కూడా జీవేశ్వరుడు ఉత్పన్నమయ్యారు అని ఈ విధంగా అర్థం చేయకూడదు మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే మాయా సిద్ధి అధీన సిద్ధి కలిగి జీవేశ్వరుడు యొక్క మాయ తన యొక్క సిద్ధి అధీనంలో జీవేశ్వరును సిద్ధింప చేసింది అంతేగాని నిర్మాణం చేసింది ఉత్పన్నం చేసింది అని ఏ విధంగా అర్థం చేయకూడదు ఉత్పన్నం చేస్తే దోషాలు అని మాయికము అనే శబ్దానికి మరియు శృతిలోని మాయాభాసేన జీవేశ్ కరోతి అని చోట కరోతి అనే శబ్దానికి అర్థము మాయా సిద్ధి అదీన సిద్ధి గలవారు జీవేశ్వరుడు అని అర్థం చేయాలి అని మనకు సావధానం చేసినాడు జీవేశ్వరుడు మాయా కార్యము అని మనం సహజంగా చెప్పుకుంటూ పోతాం వ్యవహారంలో జరుగుతుంది అట్లా జీవేశ్వరుడు మాయా కార్యమున్నారు అని చెప్పుకుంటూ పోతాం కార్యము అంటే ఉత్పన్నమైన అర్థం కాదు మాయా సిద్ధి అదేన సిద్ధి గలవారు జీవేశ్వరులు అని ఈ విధమైనటువంటి అర్థము చేసుకోవాలి మనం ఓం సహనా సహనౌనత్ సహ వీర్యం కరవాహై తేజస్వి నావే తమస్ విద్విషావహై ఓ శాంతి